బట్టి చిన్న పదంలో సోభాగం పెద్దలు తర్వాత వీళ్ళు సోభావేలు ఎప్పుడు వెళ్తాయి అసలు కాబట్టి ఈ తృప్తి నిరంకుశమైనది దీనిలో ఫ్రీడమ్ ఉంటుంది నేను అక్కడ మొదలుపెట్టా ద్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ తిన్నీ అది ఆ ఫ్రీడమ్ నిర్మిస్తున్నా నేను అవకంపట్టాల్సి ఉంటుంది ఇలాంటి శ్లోకాలకి మనిషిని మీరు చూడండి ఎలా ఉంటుందంటే ఇంకా చేయాల్సి ఉన్న ఊరన్నట్టుగానే ఉంటాడు అవునండి నేను ఇంత పొస్తాను జీవితం అంతా కవర్ చేసే ప్రయత్నం స్టూడెంట్గా ఉంటుంది డిగ్రీ సంపాదించాలి డిగ్రీ సంపాదించగా అది బయటికి సంపాలి అది సంపాదించడం ఆ బయోడిగ్రీ సంపాదించాలి ఇవన్నీ ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని అమ్మాయిని ఇంట్రెస్ట్ చేయాలి అమ్మాయి ఇంట్రెస్ట్ ఉండదు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంట్రెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేసి మీరు ఎముకలు మొక్కలు అయిపోయి తప్ప ఆ అమ్మాయి ఎవరికి పడే ఇంట్రెస్ట్ అయిందనుకోండి మీరు సంతోషిస్తాడు నో ఇంట్రెస్ట్ అవ్వదు మీరు ఎందుకు సంతోషించాలి అక్కడ ఇంట్రెస్ట్ అవ్వాలంటే అలా గురించి మీరు ఇంట్రెస్ట్ చేసి పనులు కొడుతూ ఉంటాడు ఆ తర్వాత పిల్లలు ఈ పిల్లల మీద టైం తీసుకురావాలంటే ప్రయత్నం వాళ్ళు టైం అవసరం వాళ్ళ ఆనందాలు బట్టి పోతారు తప్ప మనం పైకి తీసుకుంటూ ఉంటాం కొద్దరిని చెప్పొచ్చి అండి తెలుగులో సా గడు అవి కా పెట్టేట్లేదు పెద్ద ఈ పిల్లలు మీదూనే ఉంటారు వాళ్ళ పిల్లలు ఎక్కడికి పూర్తల అలా తెస్తూనే ఉంటాను వాడు అలా ఏమంటూనే ఉంటారు మీరు శ్మిడానికి సిద్ధంగా ఉంటాడు అయినా ఆ పిల్లల్ని వేసుకొనే ఉండాలి తర్వాత ఈ లోపల మనం నరకాలకి పోతాయేమో అని మనం పుణ్యం చేసుకోలేదేమో అనే భయం పట్టుకుంటుంది ఇప్పుడు అర్జునుడికి పుణ్యం చేయడం కథకేంటి ఇప్పుడు పాపాలన్నీ ఈ పాపాలకు నరకాలకి పోతాయేమో అని భయం పడుతుంది స్వర్గానికి పోవాలంటే పుణ్యం కావాలి ఇప్పుడు అర్జునుడిగా ఈ పరిష్కారం ఏంటి ఎవరు జరుపుకుంటారా సికింద్రాబాద్ వారాణి ట్రైన్ ఎక్కాలి చెప్పేస్తే నేను వారాణీ స్టేషన్ లో దిగారో ఒక పండా వస్తాడు ఆయన మీ పాపాలు నీటిలో కూడా మూట వాటిని గంగలో మీకు పెద్ద మూట ఫిల్ అని తప్పేసి మళ్ళీ మిమ్మల్ని రైల్వే స్కీమ్ చేస్తున్నాడు ఎంత బాగుంది ఇంత పెద్ద వచ్చి వస్తే ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి లేకపోతే మందు వేసుకోవాలి ఇది చేయాలి అది చేయాలి ఏదో ఒకటి చేయాలి ఇదే ఏదో ఒకటి చేయాల్సింది ఎన్ననే ఉంటుంది ఏదో ఒకటి అవ్వాలి డికమని ఏదో ఒకటి అవ్వాలి ఏదో ఒకటి అందుకోసం ఒకటి చేస్తూ ఉండాలి బికమ్ అంటే దీన్ని ఇవన్నీ మాత్రం తప్పకుంటున్నాడు డికమ్మింగ్ అంటే దీని ఏదో ఒకటి అవ్వాలి దానికోసం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు ఇంకో ఐదు నిమిషాల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఏదో ఒకటి అవ్వాల్సింది ఉంటుందా ఏదో ఒకటి చేయాల్సింది ఉంటుందా అది సంసారీ కో లేదా మీరు తెరవడని శ్మశానానికి మోసం పోయే మనకు ఏదో ఒకటి అవ్వాల్సింది ఉంటుంది దానికోసం ఏదో ఒకటి చేయాల్సింది దిక్ములు తండం దాన్ని బంధము అంటే ఆత్మతృప్తి ఆత్మానందము అనుభవానికి వచ్చిన వాళ్ళు ఎలా ఒక తెలిసినా చేయాల్సిందేమీ లేదు ఒక సము రావటన్నారు యాక్షన్స్ ఉంటాయి తప్ప రెస్పాన్సిబిలిటీస్ ఉండవన్నారు జ్ఞానికి యాక్షన్స్ ఉంటాయి కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదు తస్స కార్యంలో విజ్ఞతే తస్స కర్మ విజ్ఞతే కార్యం కర్మ ఉంటుంది కార్యం ఉండదు కర్మ అంటే యాక్షన్ ఉంటుంది స్పాన్సేనియస్ యాక్షన్ ఉంటుంది బాధ్యతలు ఏమీ ఉండవు రెస్పాన్సిబిలిటీస్ ఏమో ఉండవు సస్యకార్యంలో ఎందుకంటే తెలుస్తుంది కానీ ఐఎం నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరు చేయదు అని తెలుస్తుంది మనం రెస్పాన్సిబుల్ కాదు అని తెలుస్తుంది ఆ ఇమీడియేట్ దాని బంధము సడన్ అయిపోతుంది ఆ ఇమీడియేట్ యొక్క భావన ఏమీ ఉండదు కాబట్టి ఏదో ఒకటి అవడం కోసం ఇదే వారికి చేయాల్సింది ఏమి ఉండదు చేయాల్సిందేమీ చేయను అయిపోయింది అంటే మీరు అనొచ్చు రేవేదాము ఒకటి ఉండదు రేలే ఈ మాట వింటే ఈ అరపర వేదాంతి ఉన్న చూసారా వాళ్ళకి అర్థం కాదు ఒక అర్థం లేదు ఆయన మహారాష్ట్ర సైన్యకర్శ కుమ్మరి ఏమైతే కొండరి కూడా కొండలిం కూడా కుంబర్ పుకారా కుంబరి కాదు పుకారానికి ఎవరై కాదు ఆ కుంభార కుంభార్ ఆయన పేరుకి సాధు కుంభార్ కుంభార్ కుంభార్ అంటారు కుంభార్ ఆయన శరీరం అంటే జ్ఞానం ఒకసారి భక్తులు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన ఆ కుండని ఇలా ఇలా కొంటారు కొండని దాన్ని షేప్ తీసుకురావడం కోసం ఇలా కొడతారు ఆయన ఆ కట్టునిచ్చిన నేను అందరి తల మీద కొట్టడం ప్రారంభించాను ఏంటి ఈ కొండలు తరగతి కాలేయా లేదా చరేరు షేర్లో ఉన్నాయా లేదా అది నేర్మని కొట్టి చూస్తున్నాను అంటే ఈ భక్తి ఎందరము మొత్తం అందరికీ అలా కొట్టి చూస్తారు ఆ తర్వాత అడుగుతారు ఎవరో అడుగుతారు తుకారామో ఎవరిలో అడుగుతారు ఎవరైనా ఖాళీలు కొండలు ఎవరో తెలిపే అనేది అందరూ కథ ఈ వేదాంత విద్యార్థులు ఎలా ఉంటారు నేనని కాదు నాకు తెలియని విద్యార్థులు వాళ్ళు వాళ్ళు తెలియదు ఎదురు తెలియదు మాకు అర్థం తెలుసునే ఒక అహంకారం అది తప్పదు వాళ్ళు ఎలా ఉంటారంటే వేదాంతంకి భూమి అనుకుంటారు వేదాంతం ఇది నాకు భూమి వేదాంతం మీరుండదు భూమిలంటే అది కృతము కృషి భూమి మీద అవలేదు కనుకో మీకు వేదాంతం అంటే ఏ కర్మకాలంలో ఉండి కమిటీ వేదాంతండి సన్యాసం అంటే భూమి మీకు ఉండదు మీరు సన్యాసం చూని ధీలం లేదు జ్ఞానికి కర్మము కృష్ణ చేయాల్సిందంతా చేయడం అయితే శ్రీరామకృష్ణ గారి దగ్గరకు ఒక భక్తుడు వెళ్ళాడు వెళ్ళి నా కుటుంబ పార్ధ్యం నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు అని అని అడిగాడు అనే అని చెప్పాడు అంటే ఆయన నీ కుటుంబం కాకుండా అది కుటుంబం కాదు నువ్వు నువ్వు భగవంతుని సృష్టించాడా నువ్వు కుటుంబం కాదు ప్రతి కుటుంబమే భగవంతుడి కుటుంబమే నువ్వు పోషించాము భగవంతుడు పోషిస్తాను కాబట్టి నువ్వు భగవంతుడికి ఎలా కాక్షించు ఎవరే ఒకవేళ ఈ కుటుంబము నాది కాదు ఇది లేది రక్షించే వాళ్ళము నేను కాదు నువ్వే నాతో సహా అందరినీ నువ్వు రక్షిస్తున్నావు నివే అది లేదు అది గురే తర్వాత జ్ఞానికి ప్రేరణ ఉండదు జ్ఞానికి ప్రేరణ ఉండదు కృపం తృప్తం ప్రైవర్స్ కూడా అయిపోయాయి ఈ ఈ హాఫ్ డేస్ వేయడానికి ఇంకా నేను ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఇంకా ప్రైవర్షీ చేస్తూనే ఉండాలని అనుకుంటారు అందుకే మనం ప్రైవర్షిప్ ఇస్తున్నాం వాటికి త్రిబీ చేసి పెట్టుకుంటారు అది ఎలా నిర్ణయం కలిసి ఆ కార్యక్రమం అందుకే అలా వెళ్ళి పెడుతూ అందుకని జ్ఞానంటే జ్ఞానికి ప్రేమ ఉండదు బికాజ్ భేద బుద్ధి అయ్యేది కూడా ప్రేమక ఉంటుంది వేదంగా ఉండదు జ్ఞానికి ప్రేమ ఉండటం వరకు నేను భేద బుద్ధి ఇంకా జ్ఞానంలో ఉన్నాడనే అర్థం చేయాల్సిన ప్రేమస్ అన్నీ కూడా చేయడం ఒకసారి ఇది అవజీ ఆయన కృష్ణుడి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లారు భాగ్యుడి హాగ్య దేవాలయాన్ని తీసుకెళ్ళారు ఆయన అలా నిలబడుతున్నారు బయటికి ఐదు నిమిషాల తర్వాత ప్రసార్లు తీసుకుంటే నెలలు ఇచ్చింది అప్పుడు ఎవరో ఉన్నాడు మీరు దండం పెట్టలేదండి అంటే ఆయన ఇప్పుడు చెప్తాయి కదా అప్పుడు చెప్పిందీకురాబట్టి ప్రేయర్స్ కూడా ఏము ఆత్మస్వరూపం తెలుసుకున్న వాళ్ళకి ఓ ప్రేయర్స్ లెఫ్ట్ నమో మహిళలు ఏమో నమటికి నేనే నాకు నేనే దేవుడే నాకేద శివము శివరోహం ఇంకా ప్రేరణ ఉంటుంది ప్రేరణ కూడా ఉండదు కృతము కృత్యం పొందాల్సింది ఎవరే ఉంటుందా ఉండదు నువ్వు దుఃఖమే కానీ మరకుంఠం ఆత్మయ్యే వేకుంటాం స్వర్గం ఆత్మయే స్వర్గం ధనమలా పొందాల్సింది జ్ఞాని భేదవాడైతే కాదు ఎందుకంటే కృష్ణ అందరికీ ధనం ఇస్తూ ఉంటాడు బేదవాడు ఎలా ఇస్తాడు భేదవాడు కాదు బేదవాళ్ళు ధనం ఇష్టడా వేదమవుతారు కానీ అనవంతుడా అనవంతుడు ఎందుకంటే ఆయన పేరు మీద ఏదో ఉండదు ఆయన తన సొంత మొత్తం ఎదురు ఉండదు ఆయన ధనవంతులను అలా ఉంటారు జ్ఞానం ఎలా ఉంటాడు జ్ఞానం కాదు ధనవంతుడు జ్ఞానికి పొందగడ్డది ఏది ఉండదు సంసారులకి పొందగడ్డది ఎప్పుడు ఉంటుంది ప్రాణం పోయేందుకు కూడా పొందగ్గవుతుంది ఆఖరి క్షణం వరకు పొందదవి ఉంటుంది సంసారులు అలా ఇప్పుడే ప్రాణం పోలమాట్టిన ఇప్పుడే పొందగ్గలు ఉండదు ఎందుకు పొందడది ఆత్మయే మీరు ఆత్మను పొందేశాడు ఇంకా పొందుదేముంటుంది బ్రహ్మను పొందున తర్వాత ఇంకా బ్రహ్మ కట్టిన విత్తరంగా నిర్ణయం ఇంకా పొందుదే ఉంటుంది పొందుదేము మీకు స్వామి ఓ భక్తులే తపస్సు చేశాడు పేపర్ కనబడ్డాడు నేను పట్టాలు నేను మీ భక్తి నేను తెచ్చిన్నాను ఈ మొత్తం సామ్రాజ్యం అంతా మీకు ఇచ్చేసుకున్నాను అది దేవుడు మొత్తం సామ్రాజ్యాన్ని వస్తాడు ఇక్కడికి ఇచ్చేశాడు ఇక్కడ వెంటనే నాకు ఇంకో చిన్న కోరిక ఉన్నాడు ఏమిటా కోరికంటే గుండె ఇచ్చింది అనే ఊరి అది తెలంగాణలో ఉంది ఊరి ఆయన అలా చెప్పలేదు అంటే వాటిని అంటాడు వాడిని కలకాయ సామ్రాజ్యం అంతా ఇచ్చాను కదా దాంట్లో గుమ్మిడి తీరులో ఉంది మళ్ళీ దాన్ని బే విస్తున్నావు కదా అని అసలు కాబట్టి జ్ఞాను సాక్షాత్ బ్రహ్మనే ఉన్న తర్వాత ఇంకా పొందలసిన ఉండదు నాకు గుండుకుని కావాలంటే వాడు అజ్ఞానం అనమాట వాడు జ్ఞాని కాదు కాబట్టి పొందవలసినది కూడా ఉండదు ఇంక ఎంత తృప్తి ఉంటుంది ఆనందమే ఉంటుంది చాలా శ్లోకం నేను కొంచెం ఎక్కువ సాగించినట్టు మీకు అనిపిస్తే ఎక్కువగా కనిపిస్తా విషలే ఇంద్రియ భోగములతో వృప్తి వృత్తి స్వామి కుష అంకు గలది స్వాతంత్ర్యము లేని ఇయము ఈ తృప్తి ఆత్మానందము పూలవంకుష అంకుపోత్యూ లేని స్వాతంత్ర్యం జాగా కృత్యం చేయదగినది క్రమకం చేయడం అయినది తోలి నేను చేయాల్సిందంతా చేసేసాను ఇంకా నేను చేయాల్సిందేమీ లేదు శ్రాద్ధం పెట్టడం అనుశ్రాద్ధలు పెట్టడం అయిపోయింది నిశ్రాద్ధం అది కూడా అయిపోయింది అది కూడా అయిపోయి ఇంక ఏమి చేయాల్సిందేమి అంటే తెలుగు దృష్టి పోవడమే కాదు ప్రేవట్స్ విలువ ఉంటాయి అవి కూడా అయిపోయాయి నో ప్రేవర్స్ లేదు ఉంటాయి రమేయడం నేనే విలుగు నేను వెళ్ళినా ముక్కంటే ఇంక ప్రేవేట్స్ ఏవి ఉన్నాయి నో ప్రేవేట్స్ నో ఉపాసనాస్ ల్యాక్ చేయాల్సిందంతా చేయడం అయిపోయింది ప్రాతమయం పొందదినది ప్రాప్తం పొందదినది ఇంకా పొందాల్సింది ఎలా ఉందా సంసారంలో ఎలా ఉంటాము పొందాల్సింది ఉందా నువ్వు ఏముంది కొంచెం ఆస్తి కావాలి కొంత బంగారం కావాలి కొంత డబ్బు కావాలి ఈ లోకం ఇంకా ఇంకా పొందాల్సిందే ఉంది స్వల్పం కావాలి ఇంకా పొందాల్సిందే ఉంది వైకుంఠం కావాలి ఇంకా ఏమైంది అక్కడ పెద్ద పొజిషన్ కావాలి విష్ణుకు దగ్గరగా ఉండాలి అలా అలా ఉంది వైకుంఠంలో ఎలా ఉంటుంది చాలా ద్రవేషన్ ఉంటుంది వైకుంఠంలో అందరూ భక్తులు వైకుంఠానికి భక్తులు అందరూ ఉంటారు చరుపతి అనుమతి వైకుంఠం పెట్టుంది అంటారు చరుపతిలో ఉన్నట్టు వైకుంఠంలో చరుపతిలో భక్తులు ఉంటారు కానీ కొందరు నానందంటారు అందరూ ఉంటారు కొందరు ప్రత్యేకంగా నామందిస్తూ ఉంటారు కొందరు ఆ విష్ణుని ధరించడానికి పట్టుపంచేలాంటి పట్టుపంచలే తట్టుకుని ఉంటారు కొందరు విష్ణు పక్కన ఉంటే ఒకటి జరగకుండా ఉంటారు అని తెలుగుతున్నావు కూడా అలాగే ఉంటుంది సో అక్కడ విష్ణు లోకంలో భక్తులు అందరూ ఒక్కటే ఉంటారు చేరిన వాళ్ళందరూ ఉంటారు దాంట్లో కొందరికి నాలుగు చేతులు నామాలు ఉంటాయి అందరికీ ఉండవు అందరికీ నాలుగు చేతులు ఉంటాయి కొంతమందికి నాలుగు చేతులు నామము తర్వాత కస్తూర్య జనకము ఇలాంటి వెలుగులు అంటే ఇదే ఉంటాయి దానికి పేరు సాహిత్యము అని చెప్పారు అలాంటి కొంతమంది ఉంటారు ఇంకో కొంతమందికి స్పెషల్ పవర్స్ ఉంటాయి ఈ నామాలను వాళ్ళు అందరికీ ఉండవు కొంతమందికే ఉంటాయి వాళ్ళు బను జైన్ చేయని ఎవరిలో కొంతమంది ఉంటారు వాళ్ళకి వెళ్ళిన ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి కూడా ఉంటాయి కదా ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి దానికి సాక్షి ఓకే ఇంకో కొంతమంది విష్ణు యొక్క బెగ్రీయ కన్నా వెళ్ళిపోయేటువంటి క్రీడ ఉంటుంది దానికి సాగుజీయము అని పేరు సాగుత్యము సాక్షిలాభము సమాన లోకత మాకు నోటి మిగతా వాళ్ళందరూ సమాన లోకత అంటే విషయం ఉన్న లోకంలో మీరు ఆ లోపం ఆ శక్తి ఉండదు ఆ నామం ఉండదు అక్కడ లోకంలో ఉంటుంది జనరల్ పబ్లిక్ ఇది కలియుగ వైకుంఠంలో ఎలా ఉంటుందో అక్కడ వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది ఈ కల్యుగ వైకుంఠం ఆ మోడల్ మీద వచ్చింది కాబట్టి వైకుంఠంలో సమానంగా సరిపడదు అది ఏముండాలి సాధు ఉండాలి మనం కూడా ఇట్లకి విష్ణువులలో నిర్ణయం చేస్తూ తిరుగుతూ ఉంటాం అరీ సరపడదు సాధిష్ఠితం ఉండాలి విష్ణుతో శిక్షలు అంటే గదా శంఖము గారు మేము అరీ ఫలపడదు సాయుధ్యం ఉండాలి సాయుధ్యం వచ్చిన తర్వాత మీరు మాట్లాడే అంటే పొందాల్సింది ఎప్పుడు కూడా ఉండమే ఉంటుంది సంసారంలో ఉంటాడు గృహలోకంలో కానీ పరలోకంలో కానీ పొందాల్సింది ఉండనే ఉంటుంది కానీ జ్ఞానికి పొందాల్సింది ఏ ఉండదు ఇది విషయం అర్థమైంది ఉంటుంది అంటే లోకము కర్మ ఉపాసనల కంటే అత్యంత విలక్షణమైనది ఈ ఆత్మ ఇచ్చేవాదా తృప్తి ఆనందము అనుబంక్ష సాంకుశ విషయ స్తృప్తి ృ ప్రజాంజాద్కబిత సంసారర్మాన్ శ్లోకం దీని మీద ఒక ప్రశ్న ఉన్నది జ్ఞాని కర్మలను చేస్తున్నాడు కదా కర్మలు ఉంటాయన్నారు కదా కర్మ ఏదో పెద్ద కర్మ ఉంటుంది అని కదా ఆ కర్మ ఉన్నప్పుడు కర్తృత్వం ఉంటుందా ఉండదా ఉండదు జ్ఞాని కూడా ఇండియ భోగాల ఒకే ఒక్కే ఉంటాయన్నారు కదా భోతృత్వం ఉంటుందా ఉండదా ఉండదు జ్ఞాని కూడా దేహం ఉన్నది కనుక జన్మ జ్ఞానికి ఉంటుందా ఉండదా ఉండదు మృత్యుడుగుతుందా ఉండదా ఉండదు జ్ఞానికి మనస్సు ఉందిగా మరి మనస్సు ఉంటే సుఖము దుఃఖము జ్ఞానికి మరి ఉన్నతిగా అనిపిస్తోంది కృషి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక దుఃఖాలు ఏమంటే అనిపిస్తుంది ఇప్పుడు మేషన్ ఎలా బాగుంటుంది ఇవాళ ఉంటే బాగుండదు అంటే అనేది ఉంది కదా జ్ఞాని కూడా ఆయన భక్తు ఉంటుంది ఒకలా మారావు తల్లితంది అంటే ముఖ్యం కదా మరి ఏమంటున్నారు ఎవరు ఏదో సమాజ కేంద్రమో ఏమైనా కదా ఎందుకు మంది సాగుతుంది కదా మరి మళ్ళీ అంటే చూడండి ఇప్పుడు జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుందంటే గుడి కింద జరించాలా చెట్టు ఎప్పుడే చూసానా అది చెట్టు కాదు పొద గుడి జరించాలా పొద పొద నేను చూసా నేను బాగా ఎదురు ఎందుకు అడుగుతుందంటే సంస్కృత కళాశాలకి ఎంతో వర్గం వాళ్ళు ఉన్నాము వెళ్ళి నప్పుడు గుడివైపును వెళ్ళేప్పుడు పురుగు వేసుకు పొదలైనా ఉంటుంది ఆ రోడ్డు పక్కన ఆ పొదలలో గుడి అయిల పొద ఒకటి ఉంది ఆ గ్రామంలో అది ఒకటి ఉంది అది ఒక వచ్చింది పెద్ద పొద అప్పుడప్పుడు మేము గుడిగుండీ కూడా తీసుకున్నాం అది చంద్ర ఆడుతుంది బయట గంట అడుగుగా ఉంటుంది చాలా చెన్నటిగా ఉంటుంది ఈ గుడి రెండోల్ని అంశాన్ని వాళ్ళు బంగారం వేయడానికి ప్రయోజనం అంశాన్ని కూడా మిల్లీ చూద్దాం డ్యాడన్స్ తెచ్చినప్పుడు గుడి రెండల ఎందుకు బంగారం అదే చేసి కోపం చేసి ఉంటుంది అప్పట్లో మన అదే కోపం కాబట్టి ఆ గుడి రెండల చెట్టు తనకు మీరు చూసినట్లయితే దాని కూడా గొడలు ఉంటాయి గెండ నుంచి చూస్తే ఆ చెట్టు మందు కే ఇది అక్కడ ఆయన ఇచ్చిన దృష్టి అంత లేదా మే మే ఫ్లవర్ ఎవరితో ఉండే ట్రీ ఫైవ్ ఫైవర్ ట్రీలను మే ఫ్లవర్ ట్రీలను ఉన్నది ఆ చెట్టుకి ఒక ఆకు ఇవ్వడం అన్ని పువ్వులే అన్ని రకంగా ఉంటాయి అడవిలో మీరు గోరం నుంచి చూస్తే అక్కడ ఏదో మంచండి అనేది అనిపిస్తుంది మీరు మంచం ఉందని అనుకుంటా మీరు అనుకున్నంత మాత్రమే అక్కడ మంచుకుంటుందా ఆ చెక్తి కగలబడుతుందాబ అలాగే జ్ఞానికి పుట్టుగా సవ ఉన్నాయని ఊరళనుకున్నప్పటికీ ఆయనకి స్ఫుర్తుగా గౌరవ ఉండవు ఆయనకి రోగము అరోగము ఉండవు సుఖము దుఃఖము ఉండదు నీవాళ్ళు అనుకుంటాను విషయంలో అనుకుంటా పోరాట విషయాల అనుకున్నంత మాత్రమే ఉంటాయా ఉండవు ఆ నిలది అది నిత్యం ఈ చెట్టు తగలబడుతోంది అని అనుకుంటా అలా అనుకున్నంత మాత్రమే నా చెట్టు తగలబడిపోతుందా తగలబోదా అది అది విషయం అంటే ఏమవుతుందంటే ఈ మోక్షమైనది మనం ఉద్దిస్తున్నాం కాబట్టి నేను కొంట మోక్షసారి నాలుగు మాట్లాడుతున్నాను మనం జీవితంలో ఒక తయారీ చేసుకుంటాం జీవించాలి కదా తయారీ చేసుకుంటాం చెప్పకుండా అని తెలియదు పెద్దలు చెప్తారు అదే కష్టపడి చదువుకోరా జీవితంలో పైకి లేకపోతే కష్టపడతావమ్మా నానా హింస పడాల్సి కష్టపడి చదువుకో అని చెప్తారు ఆ చెప్పిన మాట కొందరి కొంత మొత్తానికి మనం ప్రిపేర్ అవుతాం దేనికి ప్రిపేర్ అవుతాం చదువుకుంటాం డిగ్రీ సంపాదిస్తాం దేనికి ప్రిపేర్ అవుతాం ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతాం ఉద్యోగం ఏంటి ప్రిపరేషన్ మ్యారేజ్ లైఫ్ కోసం ప్రిపరేషన్ మ్యారేజ్ లైఫ్ ఏమిటి ప్రిపరేషన్ పిల్లకి ఇచ్చి ఉద్యోగాలు పట్టుకోతుంది ప్రిపరేషన్ ఈ విధంగా మనము ఎంతో ప్రయత్నం చేసి జీవితాన్ని జీవితంలో ఒక తయారీ చేసుకుంటాం ఒక ప్రిపరేషన్ చేసుకుంటాం కానీ ఆ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంటుందంటే జీవితంలో ఒక చిన్న భాగంలో పాత్రమే పరిమితం అయ్యే విధంగా ఉంది దాంట్లో మతం కూడా ఉంది ఆ మతం కూడా మనం ఎలా తయారు చేసుకుంటామంటే ఈ బ్యాడీ ఈ లైఫ్ ఈ ప్రిపరేషన్ దీనికి సపోర్ట్ గా మతాన్ని పెట్టుకుంటాం పరీక్షలు వెళ్ళేటప్పుడు ఒకరిగా పెట్టుకుని వెళ్ళటము ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు పూర్తి చేసుకుని ఉద్యోగంలో జాయిన్ పెళ్లికి ఎలాగే రిచువల్స్ చేసుకోవటము ఎందుకంటే ఆ పెళ్ళి అక్రమంగా ఉండడం కోసం అని పిల్లలు బుక్ పూజలు అయితే చేసుకోవటం ఎందుకంటే వాళ్ళు బాగా పెరిగి పెద్దవటం కోసం సో ఈ జీవితంలో ఒక ఒక చిన్న అంశం వన్ టెన్త్ లైఫ్ లైఫ్ అంటే వన్ టెన్త్ అఫ్లైఫ్ ఎదురు మనం లైన్ లైఫ్ మనం అడగడం మనకు తెలియదు ఆత్మానందంగా ఎదుగుతూ మన స్వరూపం కర్మకర్త కాదు అని మనకు తెలియదు భోక్తృత్వం మన స్వరూపము కాదు అని తెలియదు ఏమీ తెలియలేదు ఎందుకని ఆ దిశలో మనం చేసుకోలేదు చేసుకున్న ప్రిపరేషన్ అంతా లైఫ్కి ఎగుదల వరకు కర్మకే మాత్రమే ఉండదు తప్ప ఆత్మస్వరూపం ఎదుర్కొనం కొరకు ఎట్టి ప్రిపరేషన్లు చేసుకోలేదు అంచేతనే జీవితంలో వాస్తవంగా ఏది ఆత్మస్వరూపంలో భాగము కావో అవన్నీ వ్యక్తి మీరు పెట్టుబడి కర్తృత్వము భోతృత్వము అని నేను భర్తను భార్యను కొడుకును కూతురిని అనే ఈ సంబంధ భాగం యొక్క ఆరోపించుకుంటాము పుష్కా కాల్ని లేని వాళ్ళని అలా తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకున్నామే తప్ప నా స్వరూపం ఏమి అని తెలుసుకుందుకు మనం తయారు చేసుకోము జనరల్ గా అలా ఉంటారు జరుగు దాంతో జీవితం అలాగే ఉంటుంది జీవితంలో ఒక మొక్కను మాత్రమే వీళ్ళు తెలుసుకోగలుగుతారు జీవితం యొక్క పూర్ణమైన అవగాహన ఉండదు దానివల్ల నష్టం ఏంటో చెప్పుకుంటారా ఒక వయస్సు వచ్చేప్పటికి ఇంకా వయస్సు అయిపోతుంది ఓపిక వేగంగా మృత్యు వైపు పొందూ ఉంటాడు మనిషి ధనస్వభావంలో పడుకుంటాడు భయపడితే వెళ్తుంటాడు రోగం వస్తుందేమో అని భయం ఇంట్లో వాళ్ళు చెప్పిన భయం వాళ్ళు వెళ్ళరు వాళ్ళ ఆడవాళ్ళే వాళ్ళు ఉంటారు ఇతరులు మన అధీనంలో ఉండాలని మనం అనుకునే దుఃఖాన్ని పొందాలనే తప్ప వాళ్ళు ఏది నచ్చేస్తారు మేమే ఉండాలి వాళ్ళ వాళ్ళ అలా వెళ్ళే వాళ్ళతో ఉంటారు వీటిలోపల తిండి ఉంటూ ఉంటారు అలాగే బతుకుంటూ ఉంటారు అలా ఫియర్షుల్ ఆయుష్ ఆదుర్ధ ఆదుర్ధ ఆనుభూతిలో పెట్టుకుంటారు తర్వాత లైఫ్ అంటే భయం పట్టుకుంటుంది లైఫ్ అంటే భయం చావంటే భయం కొండ ఇంకెక్కడ లైవ్ అంటే భయం ఉన్నప్పుడు చాలు అంటే ప్రేమ ఉండాలి చాలంటే భయం ఉన్నప్పుడు లైవ్ అంటే ప్రేమ ఉండాలి అని లైవ్ అన్నా భయమే చాలన్నా భయం లేదు ఏదంటే భయం లేవు ప్రేమ కాదు అలా పెట్టితే వ్యవస్థ పెరిగి తనది భయాలు పెరుగుతాయి జీవితం అంటే భయం ఉంటుంది చావంటే భయం మనం ఎలా పెట్టుకుందామో తెలిసినండి ఏదో ఒక రూపంలో భయము మనల్ని వెంటాడుతూనే ఏదో ఒక రూపంలో ఈ ఆస్తి ఈ పోగేసిన ఆస్తి మిగతా వాళ్ళు సక్రమంగా చూసుకుంటారో మనం చెట్టు ఎట్లా తగ్గిన పెడతాలో చెప్పడం మీకు తెలిసిన ఆన్లైన్ చింతదానము కలుగుతుంది దానికి బీహార్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే గలలో ఆన్లైన్ పెండద మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు రిజిస్టర్ చేసుకుని డబ్బు కట్టేసినట్లయితే ఈ వీడి పోయిన తర్వాత బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పండాలు పండితులు గజలో వీరికి పెండదానం ఏర్పాటు చేస్తారు ఎందుకంటే పెళ్లికి పెండదానం చేయదు గదిలో చేస్తారా కొడుకులు మీరు ఎవరైతే న్యూయార్క్ లోనూ అట్లాంటాలోను లాస్ ఏంజలస్ లోనూ ఉంటారండి అయితే జర్మనీలోనూ అమెరికాలోను ఎక్కడ ఇంగ్లండ్ లోనూ ఉంటాం పిండగానం ఏం చేస్తాడు కాబట్టి పిండగానం లేకపోతే మన పని అయితే మనం మధ్యలో ఉంటాం దానిలో అటు రెడ్ల ఉపయోగాలు అందుకోసమో ఆన్లైన్ పెండగానం చేసేసుకుంటే బాగుంది భయపడుతుంది ఈ భయములు ఇవన్నీ కూడా కల్పించడమే తప్ప యథార్థం కావు కాబట్టి ఇవన్నీ కల్పించడే దేశంలో ఏమీ సత్యము కాదు అంటే సానుభూతికము సుఖ దుఃఖములు కర్తృత్వముతృత్వములు ఇవన్నీ ఆత్మీయులు ఆరోపించుకున్నవే తప్ప అవేమీ సత్యం కాదు మనం ఆరోపించుకున్న మాట అవును ఆరోపించుకుంటే మనం ఉండవు ఆరోపించుకున్నప్పుడు ఉండవు మీరు మొక్కకి నిత్యని ఆరోపించారు అది మమ్ముకోండి అని నెత్తిని ఆరోపించారు నిత్య ఉందా ఇక్కడ లేదు అది గుంజాపుంజాది నా అన్యాలోపిత వంశన నా అన్యారోపిత సంసార స జే అన్యావికబి ఆరోజన అగ్ని గుంజాజా గురు గుంజాతిందో సి మోడీ చెరుపు మొదలైనది హిమ్మకా ఎందుకని నెచ్చి తగలక చదవి అది నెచ్చి ఆ రోజు నెలగొంది తప్ప అక్కడ ఉన్నది కాదు ఐదు లక్షాలు కేవం అహం నేను అన్నారోగ్యత సంసార సన్మాన్ ఇతలో ఆలోచించబడిన సంసార ధర్మములను మనగా సాధు ఇచ్చుకలను సుఖదులను సంతృప్త భోతృత్వములను అదే పెరులు ఆలోచిస్తారు మన మీద మనం వాటిని పొందుతలేదు అంటే అర్థమంతండి నేను కేవలము ఒక మొక్క జీవితంలో ఒక మొక్క కోసం అన్ని తయారీలు చేసేసుకుని అలాగే పెట్టేస్తే చాలా క్రిటికల్ పాయింట్ అండి ఒకప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను టైం అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానేమో అని అనిపిస్తుంది జుడు ఎలా గుర్తుంటే ఏదో ఒక ఒక ముక్క దీకున్న ఒక ముక్క కేసు రిపేర్ అవుతాడు నేను రిటైర్ అయిపోతాను కరెక్షన్ వస్తుంది ఇల్లు కలిగేసాను కొడుగు రోజులు పిల్లలుంది పెళ్లి రోజులు చేసేసాను ఇంకేముంది నాకు అనుకుంటాడు అంటే మొక్కలు దూరుత ఉంటే కవర్ చేసేస్తాయని అనుకుంటాడు కానీ ఇంట్లో చేసిన వాడు ఎలా గుర్తుంటాడో పెట్టుకుంటారా భయం పడుతూ పట్టుకుంటారు రోజు రోజు గంట గంట భయములతో గుర్తు భయతతో గుర్తు ఆదు నేను ఇందుకొచ్చేసాను రక్షణ వచ్చేసుకోండి పిల్లలు పెళ్ళిళ్ళు అయితే కూతురు బిల్లు అయితే కొడుకులు పెళ్ళిళ్ళు కూడా అందరూ బాగానే ఉన్నారు వాడు హ్యాపీగా ఉంటాడని చెప్తున్నా కదా నేను ఆదుర్థంలో భయంతో గుర్తుంటాడు అలా ఎందుకైంది వాడు చేయాల్సింది ఉంటే చేశారు కదా చేయలేదు వాడు చేయాల్సింది ఏంటి చేయలేదు అని చెప్పిన లైఫ్ ను ఒక మొక్కలు పట్టుకున్నాడు తప్ప మొత్తం లైఫ్ ను వాడు పెట్టుకోలేదు మొత్తం లైఫ్ ఆత్మ ఉంటుంది ఆత్మధర్మములు ఉంటాయి ఆత్మ జ్ఞానం ఉంటుంది అవన్నీ ఉంటాయి మొత్తం లైఫ్ అవన్నీ వాడు తెలుసుకోలేదు తర్వాత ఎదని వాళ్ళు ఎలా పెట్టినారు తాను అలా తప్ప సత్యలను అన్వేషించి తెలుసుకోవాలని అనుకోలేదు ఎదర వాళ్ళు కాలేజీలో పెళ్ళిని డిగ్రీ కొట్టాడుతారు వీరు ఇంకేట్ చేసే అతనిస్తారు ఎదరవాళ్ళు డిగ్రీ డిగ్రీ పట్టుకుని ఇటీవల చేస్తారు వీరు కూడా చేసి అభివృద్ధి అందరూ క్రమేజీలు చేసుకుని ఉంటారు వీరు కూడా పెళ్లి ఖర్చుకుని ఉంటారు పిల్లల కష్టపడుతూ ఉంటారు మీరు కూడా పిల్లల నుంచి కష్టపడతారు పెద్దవాళ్ళని చేసి వస్తే నా పదం అయిపోతుంది అనుకుంటాడు ఇమిటేషన్ అందరూ ఇల్లు పెడుతుంది మీరు అందరూ ఈ రోజు చేస్తారు వీళ్ళు విజయ్ చేస్తారు అందరూ తెలుగు వెళ్ళాలి మీరు తెలుగుతూ వెళ్తారు ఇంకా అందరి చూస్తామంటే తెలిసి వెళ్ళాలని చూస్తున్నారు అందరూ తెలుగుతే తెలుపతిగా ఎందుకు వెళ్ళాలి పక్కన చలక వీరిగా ఎందుకు వెళ్ళకూడదు అంటే అందరిని తెలుగుగా వెళ్తున్నారు కదా మీరు తెలుగుతూ వెళ్తారు అందరూ కొక్కులు పూజిస్తే వీళ్ళు కుక్కని పూజిస్తారు తప్ప డిస్కవరీ ఇవ్వడం లేదు ఇంక్వైరీ ఇవ్వడం లేదు ఇంకేషన్ అలా అనుకుంటాడు కాబట్టి ఇదొక పిచ్చి లోపము ఇంట్లో ప్రజలు వాళ్ళు కన్ఫ్యూస్డ్ అయి ఉంటారు వాడికి ఏమీ అర్థం కాదు ఇది తప్పేశాను రిటైర్ అయిపోయాను కన్సన్ వచ్చేసింది పిల్లలకు ఉద్యోగాలు తప్ప ఇన్ని చేసిన తర్వాత కూడా ఎందుకనే ఆదుత భయం విధంగా ముందుకున్నాయి అది తెలుసుకోవడం మనిషి అలా తింటాడు కారణం ఏంటంటే ఇమిటేషన్ చేయడమే తప్ప తర్వాత ఘర్షణ ప్రతిగారు ఇంభవల్కి ఇబ్బంది వస్తూ ఘర్షణ కోటలు చేతగా అది సరే పోనీ అనుకో అన్నది రమణీ పడదు తండ్రిపై ప్రతి పడదు బ్రాహ్మణి క్షేత్ర పడదు మీద నుంచి అన్వేషణానికి పడదు అందరూ అందరికైతే ఘర్షణ కలహిస్ట్రీ పెట్టుకుతారు సో తర్వాత డిలీఫ్స్ అన్ని డిలీఫ్స్ తప్ప డిస్కవరీలనే ఉండదు అన్ని నమ్మకాలే తప్ప మీరు అన్వేషించి తెలుసుకున్నది సున్నా అన్ని నమ్మకాలు క్యాస్ట్ క్యాస్ట్ ఐడెంటిటీస్ క్యాస్ట్ ఐడెంటిటీ అయితే సత్యాన్ని మీరు ఆవిష్కరించుకున్నదా బిలీఫ్ తప్పించం ఇలాగంటి చమస్తారు స్థుపి బికి ఎంత ఉండలో అంతా ఉంటుందండి క్రూలంటూ స్థుతి దీకి తర్వాత క్రూలంటు అంటే కుటుంబులను హెలిపిస్తాడు చెట్టుని నాశనం చేస్తాడు కూడా హెల్చ పెడతాడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కాన్స్టెన్సీ కూడా చేయాల్సి ఉంటుంది నిరంతరమో అన్వేషణ చేయాల్సి ఉంటుంది పరిశీలించాలి తనను తాను పరిశీలించుకోవాలి చదువుకోవాలి తెలుసుకోవాలి తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి అప్పుడు మీకు సత్యము ఆవిష్కరించుకుంటారు ఆ సత్యం ఆవిష్కరించుకున్న ఆ సత్యమే ప్రేమ రూపంగా ఉంటుంది ఆ సత్యమనికే గురు చేయడం దేవుడు లేరుపేటి వీళ్ళు వేసే వేషాలు ఉన్నాయి అనేటువంటి వాళ్ళ హృదయంలో ఆవిష్కరించుకున్న సత్యమే దేవుడు సత్యం జ్ఞానం అది బ్రహ్మ అది తెలుసుకున్న నాడు ఈ సంసార ధర్మముల యొక్క అవేమములన్నీ కలిగిపోయి జ్ఞానిగా విశ్రాంతిగా అప్పు యథార్థమైన విశ్రాంతిలో మనిషి జీవిస్తాడు ఆ జ్ఞాని యొక్క స్వరూపాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు కనబడిందండి ే మాన్యాతీనా సంసార ధర్మాహం భగే అహం మనుష్య ఇలాది శ్లోకాన్ని శుక్రవారం శ్రుద్భ నేను మీకు షెడ్యూల్ చెప్పేస్తాను దీంట్లో ఆపరికమేమీ లేదు రహస్యం లేదు మన ఈ వారంలో క్లాసులు పూర్తవుతాయి మళ్ళీ గ్యాప్ వస్తుంది అంటే ఎనిమిది శుక్రవారం ఇక్కడ క్లాసులు ఉంటుంది తర్వాత డిసెంబర్ పదకొండు మళ్ళీ కంటిన్యూస్ క్లాసు డిసెంబర్ పదకొండు బుధవారం అయింది ఆ వేరే ఉంటుంది పంచదశి క్లాసు అర్థమైందంటే శని ఆదివారంలో గీతా క్లాసులు ఉంటాయి అవి మళ్ళీ డిసెంబర్ పదకొండు తర్వాత పన్నెండు పదకొండు పద్నాలుగుని మళ్ళీ గీతా డిసెంబర్ పదకొండు పంచదశి డిసెంబర్ పద్నాలుగుని భగవద్గీత డిసెంబర్ థది బలవరం ఓకే ఈ వారం మొదలు క్లాసులన్నీ ఫుల్ గా ఉంటాయి మీరు కన్ఫ్యూషన్ లేకుండా జాగ్రత్తగా పడుతుంది ఈ వారం ఉంటే శుక్రవారం క్లాసు ఉంటుంది శనిలా ఉంటాయి అక్కడితో దాఖలు మళ్ళీ డిసెంబర్ తది బలవారం క్లాస్ ఉంటుంది పవసండ్ కన్ఫ్యూషన్ ఉంటుంది పద్నాలుగు పదిహేను గీతా అతిన్యూ అవుతాయి పూర్ణ మెడ్యా